అథవా ఇంకో కూటోమాయా వంచనా జంహత కుటిలత ఇది పర్యా పర్యాయడ్డా కోట సాక్ష్యము అనే మాట విన్నారా ఎప్పుడైనా కోట సాక్ష్యం అంటే అసత్యం చెప్తాడు వీడియో అసత్య సాక్ష్యం చెప్తారు కానీ కూట సాక్ష్యము అంటారు ఇప్పుడు ఒక ఆయన కొడుకుతోటి ఆస్తికి సంబంధించినటువంటి వ్యాజ్యము వ్యాజ్యం అంటే సివిల్ షూట్ ఒకటి నడిపిస్తున్నాడు అంటే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు బాగుంటుంది దాన్ని తండ్రి కొడుకు దానికోసం దెబ్బలు అడుగుతూ ఉంటాను కోర్టుల్లో అది కోర్టు వారు ఏమన్నారు అంటే ఏమయ్యా ఆస్తి ఇవ్వచ్చు అంటే చూడండి దాంట్లో మా తల్లి వాటా కూడా ఉంది తల్లి వాటా ఉంది ఆ తల్లి వాటాను వాడికెళ్ళ ఇస్తాను తల్లి బతికుంది కాబట్టి తల్లి వాటాని మినహాయించి మిగిలిన దాంట్లో సగం ఇస్తానని తగ్గు అంటే ఆ కొడుకు అంటాడు కోర్టులో కొడుకు అంటాడు తల్లి లే పోయిందండి ఆవిడ లేదా ఆవిడ పోయింది అదంతా వీరికి వచ్చేసింది పోయే ముందు నాన్న మనవడానికి పిలిచి నాకు కూడా వాటా వస్తుందని చెప్పింది ఆవిడ కాబట్టి నాకు ఇరవైలో సగం పది నాకు రావాలి తల్లిగారి ఐదు మైనస్ చేసి పదిహేనులో సగం ఇస్తానంటాడు అని కొడుకు దెబ్బలాట ఎవరి మీద తండ్రి మీద తండ్రి మీద తండ్రి కొడుకులు దెబ్బలాట సివిల్ సూట్ రాజోల్ కోర్టులో ఆ జడ్జి గారు పాపం ఇదంతా వీడియో తల్లి బతుకున్నట్టయినట్ట తల్లి బతుకుందంటే వీడికి సెవెన్ అండ్ హాఫ్ ఏకర్స్ వస్తున్నాయి పోయిందంటే టెన్ ఏకర్స్ జడ్జి గారు జడ్జిమెంట్ అప్పుడు ఆయన ఏమన్నారంటే మీ తల్లి బతుకున్నట్టు నిర్ధారణ ఏంటి అని అడి ఆ రోజుల్లో ఈ రోజుల్లో అయితే ఏదో ఆధార్ కార్డు మీద పట్టుకెళ్ళచ్చు ఆధార్ కార్డు పోయిన వాళ్ళది పట్టుకు పోయిన వాళ్ళు పెన్షన్సే పుట్టించుకుంటూ ఉంటారు జనాలు వీళ్ళు దేవాంతక నరాంతక కాలాంతక యమాంతకం పోయిన వాళ్ళ పెన్షన్స్ అన్ని పుట్టించుకుంటూనే ఉంటారు కాబట్టి సో ఆయన ఏం చేశాడంటే పక్కన ఉన్నాయని సాక్ష్యాన్ని పట్టుకెళ్ళారు ఈ పక్కన ఉన్నాయని వెళ్ళాడు ఆ ఎవరు మీరు ఎవరు నేను పలానాలు ఎక్కడ మీరు మీ ఇల్లు ఎక్కడ అంటే మా వాళ్ళు పలానా పేటలో ఆ పేటలో వీరికి మీ ఇంటికి మధ్యలో దూరం ఏంటి దూరమే ఉందండి కాంపౌండ్ వాళ్ళే వాళ్ళ ఇల్లు పక్కన ఓకే వాళ్ళ ఇంట్లో నుంచి మీకు సౌండ్ వినకూడదు వినకూడతూ ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఆయన ఆయన భార్య ఆయన తల్లి ముగ్గురున్నారు ఆయన తల్లి పోయిందని చెప్పేసి కూడికొడుతున్నాడు పో అదే పోలేదండి పెద్దమే పొద్దున్నే నేను అప్పుడప్పుడు దండం కూడా పెడుతూ ఉంటాను పోలేదండి అంటే జడ్జి గారు కేసు డిస్మిస్ చేసి ఇవ్వలేదు ఐదు ఎకరాలు తల్లి పేరే ఎట్టు పెట్టారు అవి పోయింది దీన్ని కోట సాక్ష్యము అని అంటారు కోట సాక్షి అంటే మీకు తెలుగు సాహిత్యం జరిగే ఉత్సాహం ఉన్నట్లయితే కాదు వీరేశ్వంగం మొదలు కాదు కందుకూరు ఆయన లాయరు ఆయన రాజమండ్రిలో లా చేసేవాడు సివిల్ కోర్టులో అక్కడ అడిగి ఈ కేసులే ఆయన కథలు రాశారు ఆ కథలలో సమాజంలో కూట సాక్ష్యం అంటే అసత్య ప్రచారం చేయడం అసత్య సాక్ష్యాలు చెప్పడం తండ్రి మీద కొడుకు కొడుకు మీద తండ్రి వీళ్ళిద్దరి తల్లి యాజ్యములు సివిల్ సూట్స్ అలా ఉండేది ఆ సొసైటీ అప్పుడు మన వాళ్ళందరూ అలా ఉండేవారు ఇప్పుడు ఉన్నవాళ్ళు అలా ఉండరు ఇప్పుడు వాడు కొన్నాడు వాడు బెంగళూరు ఉద్యోగం చేసుకుంటూ ఈ తండ్రి గారి ఆస్తి లేకపోతే అవిగా వెళ్ళిపోతాడు తండ్రి ఈ ఆస్తిని అందించేప్పుడు దాని నుంచి వచ్చే రూపాయలు ఎన్ని వస్తాయి దానికి డాలర్లో కన్వర్ట్ చేస్తే ఎన్ని వస్తాయి వాడు హీజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అలా ఇప్పుడు వాళ్ళు ఎంత బుద్ధిమంతులు చూడండి వాడు ఈ తల్లిదండ్రులు ఆస్తి వాళ్ళకి మీ ఆస్తి మీరే పెట్టుకోమని వాళ్ళు చెప్తారు పూర్వం అలా కాదు ఒక దగ్గర ఆస్తి కోసం ఒకళ్ళ పీకిని ఒకళ్ళు ఉత్తరించుకునేట్లే ఉంది అనేది అందుకూరు వీరేశ్వలింగం మంతులుగా ఒక పుస్తకం హోట్రాస్తారు దీని మీద అది చదివితే మీకు ఆశ్చర్యమే వస్తుంది దాంట్లో ఇవన్నీ ఉన్నాయి కూట మాయా మాయ వంచనా తెలుగులో మోసం జంహత కుటీలత కుటీల పక్కనే ఉందిగా కుటీలతారు అంటే వంకర బుద్ధి అంతా వంకర బుద్ధే ఏది స్థిరంగా చెప్పడు ఏది సత్యం చెప్పడు ఇవాళ చెప్పింది రేపు చెప్పడు రేపు చెప్పింది ఎల్లుడి చెప్పడు అంతా కుటిల బుద్ధి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ పదాలన్నీ మీకు అర్థమయ్యాయి కదా ఇవన్నీ పర్యాయ పదములు ఆ మాయాశక్తి దాని నుంచి వచ్చేటువంటి జగత్తు అట్టి దిశమా దాంట్లో ఏమీ వాస్తవికత లేదు ఇప్పుడు సినిమా మీకు టూ హాఫ్ అవర్స్ సినిమా చూస్తారు ఆ సినిమాలో నవరసాలు ఉన్నాయి నవర శృంగారం ఎలాగో ఉంటుంది హీరోను వీళ్ళను కొట్టేసుకుంటూ బీభత్సరం అవి ఎలాగో ఉంటాయి భయానకం అంటే ఏమవుతుందో ఏమవుతుందని భయపడే కలిగి ఇట్లా ఉంటుంది భయానకం ఉంటుంది హాస్యాలు ఎలాగో ఉంటుంది అన్ని రసాలు ఉంటాయి శాంతి మినహాయించి మిగతా రసాలు అన్నీ ఉంటాయి కాబట్టి సో ఈ సినిమా ఉంటుంది ఇప్పుడు ఆ సినిమా గురించి ఏం చెప్పాలంటారు లేదని అది సత్యం అంటారా అసత్యంలో ఇంత వెరైటీయా అసత్యంలో ఇంత ఇంజన్యూవిటీ అంట ఇంత ఇంజీనియస్ అసత్యం సత్యం చాలా సింపుల్గా ఉంటుంది ఇంత జటిలంగా ఇంత వక్రంగా ఇంత మోసంతో ఉంటుంది అసత్యం అవును అది ఉంటుంది అంచేతనే దానికి మాయాశక్తి అనే పెరుగుతుంది మాయా విద్య అది ఎంత ఉంటుంది అనేక మాయాది ప్రకారేణ స్థిత కూ అది ఈ మాయ ఈ అవిద్య ఉంది చూసారా ఈ మాయాశక్తి ఇది అనేకములైన మాయా అంటే మోసము వంచన వంకర బుద్ధి ఇటువంటి పద్ధతులతోటి ఉంటుంది ఆయన ఏమి వర్ణిస్తున్నారో చూడండి భగవంతుడు మాయాశక్తిని పట్టుకుని వర్ణిస్తున్నారు అని చంద్రభగత్వాలు అంటే అది గుండెలు తీసిన బొంతు ఎంత మాటైనా సరే చెప్ప తత్వం ఉంటే ఉంటుంది ఇంకో భయపడాల్సింది ఏం సో భగవంతుడు మాయాశక్తి అని పైన చెప్పి దానికి వర్దం ఏమిటంటే అనేక మాయాది ప్రకారేణ స్థితస్థ ఎందుకని దాన్ని ఆ రకంగా అంత మోసము అసత్యంతో నిండి ఉన్నది అని మీరు ఎందుకని పేరు పెట్టాల్సి వచ్చిందంటే సంసార బీజానంత్యాత్రతి అక్షర ఉచితే దీన్ని అక్షరము వినాశము లేనిది అనే పేరెందుకు పెట్టాడంటే ఈ సంసార బంధము యొక్క బీజములు అనంతములు ఒకడు ఉంటాడు వాడి సంసార బంధం ఓ రకంగా ఉంటుంది ఇంకొకటి సంసార బంధం ఇంకో రకంగా ఉంటుంది మీకు నేను ఒకటి చెప్తా ఒకడికి కురుపు వేసింది కురుపు అంట బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కురుపు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంతకన్నా మరి సో శాసలో కాకస్తం ఏదో బ్యాక్టీరియా ఉంటుంది అది ఇన్ఫెక్ట్ అయితే అది కురుపు కింద వస్తుంది వాడు ఏమంటాడంటే వాడికి కాలు మీద వేసింది కురుపు అంటాడు ఏమిటో వేయక వేయక కాలు మీద వేసిందండి కాలు మీద వేస్తే ఏ పని చేసుకోవడానికి లేకుండా అంటాడు ఇంకొకరికి కురుపు చేతి మీద వేసింది వాళ్ళంటాడు ఇది వెయ్యక వేయక చేతి మీద వేసిందండి ఇంకెక్కడ వేసినా అదో రకంగా ఉండి చేతి మీద కురుపున దీంతో పెద్ద అడ్డం వచ్చింది ఇంకొకటి వెన్ను మీద వేసింది వీరు కంప్లైంట్ చేయకూడదు కదా వెన్ను వేసి వాడు చేతివి కాలు చేయి కలపడితే అది చేసుకోవచ్చు కదా ఇది ఎక్కడ కురుపు అండి చెయ్యి కాదు కాలు కాదు వెన్ను మీద వేసింది ఇది ఇది లేదు అటుకు వదలడానికి లేదు పెద్ద ఇప్పుడు కురుపు ఎక్కడ వేస్తే బాగుంటుంది ఎప్పటిదానికి సంసారం అలా ఉంటుంది ఇప్పుడు భేదవాడి సంసారం ఓ లెక్కలు ఉంటుంది ధనవంతుడి సంసారం ఇంకో లెక్కలు ఉంటుంది దీంట్లో ఏ సంసారం కొంత శోభగా ఉంటుంది అయ్యా సంసారం అలాగే ఉంటుంది ధనవంతుడి సంసారం అంత బాగుంటుందని మీరు ధనవంతుడి సంసారం కొంచెం ఎర్ర బుర్రగా అట్రాక్టివ్గా ఖరీదుగా ఉంటుందని మీరు అడుక్కోద్దు అది ఈక్వల్లీ పెయిన్ఫుల్ భేదవాడి సంసారము ధనవంతుడి సంసారము ఈక్వల్లీ పెయిన్ఫుల్ మరి తెలుసుకోవాలి ఉరికే తలకాయలు లోపడం కాదు ఏం పురాణ కాలక్షేపం కాదు ఈ ఫిలాసఫీ క్లాస్ ఇది థింక్ అండ్ నో ఒక మహాత్ముడు అంటాడు చదువు లేని ముసలావిడ ఒక గుడిసెలో ఉన్నామే గొప్ప విద్యావంతురాలు మహారాణి ప్రసాదంలో ఉంటుంది వీళ్ళిద్దరి యొక్క ప్రెషర్ పెయిన్ సైకిల్ ఒక్కలాగే ఉంటుందని చెప్పాడు సేమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ పెయిన్ సైకిల్ ఉంటుంది తెలుసా ఇద్దరికీ కూడా కాబట్టి డబ్బు ఉంటే అదేదో లేకపోతే అందంగా ఉంటే ఒక రకంగా ఇప్పుడు అనారోగ్యం కడుపులో పోట్లు వచ్చాయి అందంగా ఎర్రగా చక్కగా ఆకర్షణీయంగా ఉన్నవాళ్ళ కడుపులో పోట్లొచ్చి కొంచెం వికారంగా ఉన్న వాళ్ళ కడుపులో పోట్లొచ్చి తేడా ఏమైనా ఉంటుందనుకుంటున్నారా ఏమేమి ఉండదు ఈ సంసారం ఉంది ఎంత వర్ణించినా దాన్ని యదవిధంగా చెప్పడానికి కష్టం సంసార బీజములు అనంతములు ఈ సంసారంలో ఇప్పుడు దుఃఖము ఒక్క దుఃఖము యొక్క స్వరూపం ఒక్కటే కానీ దుఃఖము యొక్క కారణములు అనంతములు అనేక రకాల దుఃఖాలు ఉంటాయి బస్సులో వెళ్తున్నారనుకోండి నిలబడి ఉన్నవాడికి కూర్చుంటే బాగుందని దుఃఖం కూర్చున్నవాడికి కాళ్ళు ఉన్నాయి ఈ మోకాళ్ళు ఎప్పుడు కొడుతున్నాయి నిలబడితే బాగుందని వాడు చాలా అద్వానంగా ఉంటుందని చెప్పడం చాలా కష్టం నేను చెప్పిన దృష్టాంతం ఒకప్పుడు అనుకూలంగా ఉండొచ్చు ఒకప్పుడు కాకపోవచ్చు కాబట్టి ఈ సంసారం మీరు నా అది ఎక్కడికి అది అలాగే అది సెటరైట్ అవ్వదు కూడా దాన్ని మీరు అజ్ఞానమును జ్ఞానంతో దాన్ని మీరు సర్వనాశ వినాశనం చేస్తే పోయిదే తప్ప దాన్ని అడ్జస్ట్మెంట్లు చేస్తుంటే మీరు ఎంత అడ్జస్ట్ చేసినా అది అలాగే ఉంటుంది నక్షరతి అక్షర కాబట్టి దానికి అది ఎప్పటికీ పోదు అని దానికి సంసారము అక్షరము అని పేరు మంచి శ్లోకం పూర్తి చేస్తున్నాము తర్వాతది ఉత్తమ పురుషస్వన్య పరమాత్మేదాహృతమాశ్యుధర్త్యయ ఈశ్వర దీనికి అవతారిక చూద్దాం అవతారికి చూసి చెప్తాను ఆభ్యాం క్షరాక్షరాభ్యాం విలక్షణ ఈ మూడవ పురుషుడు ఉత్తమ పురుషుడు ఉన్నాడే వీడు క్షరము కంటే అక్షరము కంటే విలక్షణమైన వాడు విలక్షణ అంటే డిస్టింగ్ డిస్టింగ్ అన్ని కలిసే ఉంటాయి ఎక్కడ క్షరాక్షరములు ఉంటాడో అక్కడే పరమాత్మ ఉంటాడు పరమాత్మ వెళ్ళే క్షరాక్షరములు కనబడుతూ ఉంటాయి పరమాత్మ ఈ క్షరం ఆ అక్షరం ఇంకో ఊళ్ళోనూ ఉండవు ఒకచోటే ఉంటాయి ఒకే లోకస్సులో ఉంటాయి కానీ డిస్టింగ్ లో ఉంటాయి ఒక లోకస్సులో ఉండి డిస్చింక్ విలక్షణ విభిన్న కాదు విలక్షణ ఒకే లోకస్సులో ఉంటాయి కానీ దీనికి దానికి డిస్చింక్ గా ఉంటాయి మీ అందే ఈ ఉత్తమ పురుషుడు మీ అనే ఉంటాడు క్షరపురుషుడు మీందే ఉంటాడు అక్షర పురుషుడు మీ అందే ఉంటాడు అంటే తప్ప రావణాసురుడు లేకపోతే హిరణ్యకషకుడు పాతాళ లోకంలో ఉంటాడు ఇంద్రుడు స్వర్గలోకంలో ఉంటాడు విష్ణు వైకుంఠలోకం అలా కాదు ముగ్గురూ కూడా మూడు పురుషులు కూడా ఒకే లోపస్లో ఉంటాయి కానీ ఉత్తమ పురుషుడు మాత్రము క్షరాక్షరముల కంటే విలక్షణంగా ఉంటాడు అంటే అర్థం ఏంటి విలక్షణంగా ఉండడం అనగానేమి క్షరాక్షరోపాధిద్వయ దోషేణ అస్పృష్ట అంటే క్షర యొక్క దోషము అనేక దోషాలు ఉంటాయి క్షర దేహంలో ఎన్ని దోషాలు ఉంటాయి అనేక ఉంటాయి ముఖ్యంగా పుట్టుట గిట్టుట అనే దోషం ఉండనే ఉన్నది మధ్యలో అలా మార్పులు వచ్చేస్తూనే ఉంటాయి అది ఆ క్షర పురుషుడు యొక్క లక్షణం అది ఒక అమ్మగారు బ్యూటీ పార్లర్కి వెళ్ళారు అమ్మగారు అన్న అనుకున్నాను కూడా అవ్వచ్చు మీరు ఏమనుకోకండి అలా ఏదో చెప్తున్నాను బ్యూటీ పార్లర్ కి వాడేమో చక్కగా ఆ క్రీములో ఆ ఫౌండేషన్ ముఖానికి వేసి అమ్మా బ్యూటీ బ్యూటీఫికేషన్ ఏదో ప్రాసెస్ ఉంటుంది కదా అదంతా చేసి ఆ పైసలు తీసుకుని అమ్మ అయిపోయింది పని అయిపోయిందంటే ఆవిడ కుర్చీలో వచ్చేస్తూ అప్పుడు ఆయన అంటాడు గట్టిగా నవ్వకండి గట్టిగా నవ్వితే నా హామీ లేదు సుమా చెప్పింది యువకులే పొట్టకుని వీళ్ళు చెప్పారు గట్టిగా గట్టి ఎందుకంటే గట్టిగా నవ్వుతే ఫౌండేషన్ అంతా కూడా చెలా చదులైపోయి బ్యూటీ అంతా కూడా పొత్తుంది వంద రూపాయలు ఇచ్చి బ్యూటీ చేసుకుని బయటకు వస్తే ఒక పెద్ద ఎవడైనా దోకేస్తే గట్టిగా నైతే అంతా పోయింది మళ్ళీ మళ్ళీ మొదటకు వచ్చింది కదా ఈ క్షర అలా ఉంటుంది ఈ దీని గురించి ఏది గట్టిగా అనుకున్నది కూడా అంత చంచలంగా ఉంటుంది పుట్టిది గిట్టి పుట్టుట గిట్టుట మధ్యలో వికారము ఇది క్షర పురుషుని యొక్క లక్షణం ఇది ఆత్మస్ ఉత్తమ పురుషుడికి ఇది అంతదు అస్పృష్ట తర్వాత అక్షర ఉపాధి అక్షర ఉపాధి అంటే ఏంటో తెలుసునండి అనేకములైన వాసనలకు ఆశ్చర్యమైన అవిద్య అజ్ఞానం అది అక్షర ఆ అక్షర ఆ చీకటి ఆ వాసనలు ఆ అజ్ఞానము ఆ ఉత్తమ అంటే ఆత్మను స్పృశించను కూడా స్పృశించవు కాబట్టి ఈశ్వరుడు ఎక్కడుంటాడు ఈశ్వరుడు ఎక్కడుంటాడు ఈశావాస్యమిదం సర్వం ఈశ్వరుడు సర్వము నందు ఉంటాడు మరి సర్వమునందు ఉంటే సర్వము యొక్క గుణదోషాలు ఆయనకి రావు రావద్దా అనే ప్రశ్న అంటే చూడవయ్యా రావు ఎందుకు రావు ఆయన ఈశ్వరుడు గనుక అయితే మరి అసలు ఉపాధి అసంస్పృష్టత్వం ఈశ్వరత్వం ఈశ్వరుడు ఏంటేమిటో తెలుసినా ఏ ఏ ఉపాధులు ఉందిన్నప్పటికీ వాటి గుణదోషముల స్పృశించే స్పృశింపబడదు అన్ని ఈశ్వరుడు అంటారు కాబట్టి గుణదోషముల ఉపాధుల యొక్క గుణదోషముల చేత స్పృశించబడకపోవడం అనేది ఆ ఉత్తమ పురుషుని యొక్క ప్రధాన లక్షణం అంచేతనే క్షరపురుషునికి అక్షర పురుషునికి ఉండేటువంటి గుణదోషము గుణము స్పృశించదు దోషము స్పృశించదు ఎలాగంటే ఒక హాల్లో సుగంధ పరిమళాలు ఉన్నాయి ఇంకో హాల్లో చేపల వాసన వేస్తాం ఆకాశానికి సుగంధము అంటది ఆ చేపల వాసన అంటదు ఆకాశమునకు ఇవేమీ స్పృశించవు అంచేతనే పరమేశ్వరుడు ఆకాశము వంటి వాడు ఈశ్వరుడు ఆకాశధ్యానం చేయాలి ఆకాశానికి రూపంలో కదా ధ్యానం ఎలా చేయకూడదని మీరు అడగకూడదు ఆకాశ రూపం లేని ఆకాశాన్ని ధ్యానం చేయాలి మీ స్వరూపం కూడా ఆకాశముగలే రూపములేనిది అని మీరు తెలుసుకోవాలి తర్వాత ఈశ్వరుడు కూడా ఆకాశము వంటి వాడు ఆకాశ ధ్యానం దహరో దహరోంతరాకాశ ఓపన హృదయంలో ఆకాశం ఉంటుంది తస్మిన్ తస్మిన్ దాంట్లో విజిజ్ఞాసు కవ్య ఆకాశముందు ఆ పరమాత్మని ధ్యానం చేయాలి ఆకాశ ధ్యానం చేయాలి భగవాన్ బుద్ధుడు ఆకాశమును ఒక నెల రోజులు ధ్యానం చేయడం ఒక నెల రోజులు ధ్యానం ఆకాశ ధ్యానమే ఆకాశం తప్పించేకూడలేదు ఆకాశాన్నే ధ్యానం చేస్తూ ఉండడం ఎప్పుడైతే మీరు ఆకాశాన్ని ధ్యానం చేస్తారో మీకు ఈ నామరూప సంస్కారములన్నీ కూడా శిథిలమై మీరు కూడా ఆకాశము వలె నిర్మలముగా ఉండడం మీరు అభ్యాసం అవుతుంది మీకు కాబట్టి ఆకాశము ఏ విధముగా పరమేశ్వరుని చేత ఉపాధి గుణదోషముల చేత స్పృశించబడదో ఆత్మ చైతన్యము కూడా ఉపాధుల యొక్క గుణదోషముల చేత స్పృశించబడదు అది దాని లక్షణం నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావ అది స్వభావ అంటే స్వరూప అనర్థం దాని స్వరూపాలతో తెలిసిన నిత్యము అంటే కాలము నాకు అతీతమైనది అంటే కాలము అనేది దాని ఎందు ఉండదు ఇది సూక్ష్మంగా విచారించి తెలుసుకోవాలి ఊరికే కాలాన్ని పట్టుకునేది వేలాడేవాడు సంసారంలోనే మిగిలిపోతాడు సంసారంలో కాలము మింగిస్తుంది మీరు కాలమును పట్టుకునేది వేలాడితే ఆ కాలం మిమ్మల్ని మింగి కూర్చుకుంటుంది కాలము మీ స్వరూపంలో లేదు కాలము ఎప్పుడు వస్తుందో తెలిసిన మనస్సు వచ్చినప్పుడే కాలం వస్తుంది మనస్సు లేకపోతే కాలం ఉండదు కాలం అనేది మనస్సుని బట్టి వస్తుంది దేశమనేది దేహాన్ని బట్టి వస్తుంది ఇక్కడ ఉన్నాను అన్నప్పుడు ఇక్కడ అన్నది దేశ సంస్కారం అది దేన్ని బట్టి వచ్చింది దేహాన్ని బట్టి వచ్చింది దేహాన్ని బట్టి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అది దేన్ని బట్టి వచ్చింది మనస్సుని బట్టి వచ్చింది ఏది ఏ చైతన్యము ఆకాశము వలే సూక్ష్మము నిర్మలముగా ఉన్న మీ మీరేదే ఆ చైతన్యమునందు ఇప్పుడు అనే కాలము ఇక్కడా దేశము ఉండవు మనస్సు కదలాలి మన తద్వారా దేశబుద్ధి కాలబుద్ధి వస్తేనే దేశకాలాలు ఉంటాయి కాబట్టి దేశకాలములు మాయాస అవిద్యలో ఉంటే భాగం అవి ఆత్మస్వరూపంలో ఉండవు కాబట్టి ఆత్మస్వరూపము నిత్యము అది మీరు తెలుసుకోవాలి నేను కాలమును అతీతమైనటువంటి చైతన్య స్వరూపులను తెలుసుకోవాలి మీరు తెలుసుకోలేదనుకోండి ఇప్పుడు జీవితం ఎలా ఉంటుందంటే వెయిటింగ్ ఫర్ డెత్ అన్నట్టుగా ఉంటుంది waiting for death so gulabi povu is waiting ala kootthunna ante enduku ala kootthunnaunta i am waiting we are waiting for what gulabi povu waiting for what waiting for weathering the way ellipodarku wait chestho manushibothu kuda raavutundi abadi you should not wait for death death will happen to the body whether you wait up not it will happen you should know your swarupa which is beyond time nitya శుద్ధ చూడండి రాగద్వేషంలోనే కాలుష్యం అంతఃకరణానికి ఉంటుంది పుణ్య పాపములు అనే కాలు పుణ్యాన్ని కూడా కాలుష్యంలో పడేస్తారు పుణ్యాన్ని కూడా కాలుష్యంలో పడేస్తారండి ఇప్పుడు ఒకడు విష విషప్రాయమైనటువంటి అంటే కల్పి వస్తువులతో చేసిన తిండి తిన్నాడు వాడు ఏమొస్తుంది రోగం వస్తుంది ఇంకొకటి శుద్ధమైనటువంటి ఆహారాన్ని మితిగా మితిమీరి తిని కూర్చున్నారు వారికి ఏం వస్తుంది రోగం వస్తుంది పుణ్యం ఇలాంటి రోగములు పాపం అలాంటి రోగము రెండు రోగం కాబట్టి ఊరితే పుణ్యాలు పాపాలన్నీ పుణ్యపాపములతో అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోమంటూ ఉంటే సో రాగద్వేషములు పుణ్యపాపములు పుణ్యపాపములకి చాంద్రోద్యోపనిషత్తులు పాప అని పేరు పాప పాపమ అంటే పుణ్యము పాపము కలిపి అపహత పాప ఆత్మస్వరూపంలో రెండూ కూడా ఉండవు కాబట్టి ఇటువంటి కాలుష్యములన్నిటికీ అతీతముగా శుద్ధ ఇప్పుడు ఆకాశం ఏంటండి ఆకాశం ఎర్రగా ఉందా నల్లగా ఉందా ఉందండి అది ఎర్రగానూ లేదు నల్లగానూ లేదు ఆత్మ పుణ్యమా పాపమా పుణ్యము కాదు పాపము దాన్ని శుద్ధ తర్వాత బుద్ధ చూడండి బుద్ధి ఉంది బుద్ధి బుద్ధ వేరు బుద్ధి వేరు బుద్ధి బుద్ధి మనందరికీ ఉంది బుద్ధుడు ఆయన ఒక్కడే అలాగనమాట బుద్ధి ఎందు రెండు ఆపోజిట్స్ ఉంటాయి ఒక జంట జ్ఞానము అజ్ఞానము అంటే మీకు ఇంగ్లీష్ వచ్చు రష్యన్ భాష వచ్చినా రాదు రెండు ఎక్కడ ఉంటాయి బుద్ధి ఉంటాయి మరి ఆత్మ ఎందు జ్ఞానం ఉంటుందా జ్ఞానం ఉంటుందా రెండింటికి అతీతము జ్ఞాన అజ్ఞానములకు అతీతము ఆత్మ ఆత్మస్వరూపము కాబట్టి దాన్ని బుద్ధ అని అది ఎప్పుడు బుద్ధుడే బుద్ధుడు పిహి చియకపోయినా బుద్ధుడే తన స్వరూపం తెలుసుకున్నాడు టెన్త్ క్లాస్లో ద్రాప్డు బుద్ధుడే పెద్ద పండితుడు తన స్వరూపం తెలుసుకున్నాడు బుద్ధుడే పాండిత్యం కాబట్టి గొప్ప బుద్ధుడు పాండిత్యం లేదు కాబట్టి తక్కువ బుద్ధుడు ఎవరు నిత్య బుద్ధ ముక్త ముక్త అన్నది బాగా తెలుసుకోవాలి చూడండి మీకు బంధము యథార్థంగా లేదు మీకు యథార్థంగా బంధం లేదు మీకు బంధం ఎప్పుడు వస్తుంది మీ దేహము ఇంద్రియములతో మమేకమైతే మీకు బంధం వస్తుంది మీకు యథార్థంగా బంధము లేదు వాడు నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి బాకీ పడ్డాడు ఎప్పుడు ఇస్తాడో వాడు నన్ను చూసి అట్లతో పోతున్నాడు కనపడినప్పుడు అడిగితే ఏదో ఒక సాకులు చెప్పుకున్నాడు ఇంకొంచెం గట్టిగా రెట్టించి అడిగితే ఇస్తాను అలా నీ డబ్బు నువ్వు మేము ఎక్కడికి పోదు నేనే ఊరు విచ్చి పెట్టి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు అయితే వెళ్ళి అండి అని కోప కొడుకున్నాడు ఇదంతా ఏమిటిదంతా బంధము నేను ఇప్పుడు మీకు మోక్షంలో చెప్పంటారా అయ్యి రూపాయలు వన్నీ ఎత్తు పెట్టుకుని ఇవ్వ ఇస్తే పుచ్చుకున్నాం లేకపోతే లేదు అని దాని గురించి మధ్యపడి మీ పని మీరు చేసుకుంటున్నాడు అనుకోండి మోక్షము ఇప్పుడు బంధానికి మోక్షానికి తేడా ఏంటండి అంటే ఆ డబ్బు నాకు ఇవ్వట్లేదు బాబు ఈ డబ్బు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అని మీరు తలుచుకు తలుచుకుంటే బంధం దాన్ని పక్కన పెట్టేస్తే దాన్ని కలవడం మానేస్తే బంధము మాని మాని బంధమే ఆయో అని హిందీలో మాని అంటే మానవకర్ అంటే తలుచు తలిచి తలచి బంధంలో పడ్డాడు ఇప్పుడు పిల్లవాడు దుఃఖీ ఏడుస్తూ ఉంటాడు ఎందుకురా అంతసేపటి నుంచి అలా ఏడు ఎంతసేపు ఏడుస్తావురా అలా తలుచుకుని తలుచుకుని అలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు ఏమిటి అని పోయి ఆడుకో విధులు పోయి ఆడుకో అని చెప్తారా చెప్పరా చెప్తా సో ఒక ఒక అమ్మాయి ఏడుస్తోంది నేను ఎక్కడో సత్సంగానికి దీక్షకు వాళ్ళ అమ్మాయి చాలా బుద్ధిమంతరాలు ఏడుస్తోంది ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అడిగా మా నాన్న నన్ను కింద తెల్లారిలో పెట్టి తలుపు వేసేసాడు అది మళ్ళీ ఏడుస్తాం నేను అడిగాను ఏమయ అలా చేస్తావు అంటే నేను చూసుకోలేదు పొరపాటు అయింది అమ్మాయి అడవకమ్మా అని చెప్పాను అయినా ఇంకా వినకుండా ఏడుస్తుంది ఇంతలోకి ఆ చీకటి అండి అక్కడ ఆ చీకటిలో నన్ను పెట్టి నాన్న తలుపు వేసే నేను మళ్ళీ ఏడుస్తున్నాను తలుచుకుని తలుచుకుని తలుచుకుని ఏడుస్తున్నాను ఓదార్చడానికి పాపం వీళ్ళు కష్టపడుతుంది సరే అమ్మా నువ్వు పనిచేయ నువ్వు బయటకు వెళ్ళి ఆడుకో అక్కడ వాళ్ళందరూ పిల్లలు ఆడుతున్నారు ఆడుకో అంటే వెళ్ళింది ఆడుకోవడం మర్చిపోయి బంధము మోక్షం ఇప్పుడు బంధం ఏది ఆవిడికి తలుచుకుని తలుచుకుని ఏడుస్తుంటే బంధం బయటకు పోయి ఆడుకుంటే ఆ తలుపుని పక్కన పెట్టేస్తే మోక్షం కాబట్టి ఆత్మకి బంధము ఉండదు మోక్షము ఉండదు ఎప్పుడు ముక్తంగానే ఉంటుంది నిత్యముక్తం ఆత్మస్వరూపానికి బంధము ఉండదు మోక్షము ఉండదు మరి బంధం నేనుకుంటుంది మనస్సుకుంటుంది మోక్షం నేనుకుంటుంది మనస్సుకే మనస్తే నేను బుద్ధుడను అనుకుంటున్నాను మనస్తే నేను విముక్తుడను అని అనుకుంటాను అంచేతనే మోక్షం పొందిన మహాత్ములు వాళ్ళు నేను ఒకప్పుడు బంధింపబడి ఉండి ఇప్పుడు విముక్తుడనైనా అని అనుకోరు వాళ్ళకి అలా అనిపించదు అధికారులు వాళ్ళ యొక్క సాక్షాత్కారం అలా ఉండదు మన సాక్షాత్కారం ఎలా ఉంటుందో తెలిసిన నేను ఎప్పుడూ బంధింపబడి ఐ వాజ్ నెవర్ బాండ్ అది సాక్షాత్కారం అది సాక్షాత్కారం ఇది ఎలాగంటే ఒక నిద్రపోతున్నాడు కలలో వాడిని జైల్లో పెట్టారు ఎవరినో తీసుకెళ్ళి జైల్లో పెడితే అదో జైల్లో పెట్టేశారు నన్ను నేను ఈ జైల్లో బంధింపబడి ఉన్నాను అని పాపం కుమ్మిలిపోతూ ఉంటాడు ఇంతట్లోకి తేలిగొచ్చి ఫ్యాన్ ఆగిపోయింది ఫనంటు పోయింది ఒక్కపోతకి తేలిగొచ్చింది తేలిగొచ్చేపటికి బంధం విముక్తి అయిపోయింది ఇప్పుడు వాడు ఏమనుకుంటాడు నేను బంధింపబడ్డాను ఇప్పుడు విముక్తున్నైనాను అనుకుంటాడా అలా అనుకోడు ఏమిటో ఇలాంటి కలొచ్చింది ఏమిటండి బంధింపబడ్డట్టు నన్ను జైల్లో పెట్టడం నాకు జైలుకి సంబంధం ఏమైంది కదా అనుకుంటాడు అంతే తప్ప నన్ను జైల్లో పెట్టారు ఇప్పుడు విడుదల చేశారు అనుకుంటాడా అనుకో ఆత్మ నిత్యముక్తము నిత్యముక్త స్వభావ దానికే ఉత్తమ పురుషుడు పేరు ఏమిటి అదంతా కూడా ఆత్మే అటువంటి ఆత్మ ఉత్తమ పురుష ఉత్తమ అంటే ఋతి ఉత్తర ఉత్తమ పుత్ ఉత్తర ఉత్ ఎంత గొప్పగా ఎంత బాగుందో దేహం ఎర్రగ బొరగ మంచి యౌవనంతో బలంగా ఎంత బాగుందో ఉ కానీ దీనికంటే బాగున్నది మనస్సు ఆ విద్య వాసనలు సంస్కారములు దేహము కంటే ఇంకా బాగుంటాయి ఉత్తర వాటికంటే గొప్పది వాటి చేత స్పృశించబడని ఆత్మ చైతన్యము ఉత్తమ అన్నీ ఒకప్పుడు ఉంటాయండి ఇదూ ఉత్తర ఉత్తమ హిరణ్యకషకుడు ఎక్కడ ఉంటాడు ఇలానే ఉంటాడండి బంగారం మీద ప్రేమ ఉంటే అదే హిరణ్యకషకుడు హిరణ్యాక్షకుడు ఎప్పుడు మీ దృష్టి బంగారం మీద ఉందనుకోండి ఎవర్రా మళ్ళీ నల్ల అక్షయ తృతి వస్తుంది ఒక తులాల అక్షయ తృతీయ బంగారం అక్షయ తృతి బంగారం అక్షయ తృతి ఆ బంగారం ఆ బంగారం షాపుల వాళ్ళు వీళ్ళు అందరూ వీళ్ళందరూ హిరణ్యాక్షులప్పుడు మన ఉంటుంది కలుగుతుంది వీళ్ళ కోసం ఇప్పుడు ఒక అవతారమే రావాలి ఈ హిరణ్యాక్షల కోసం కాబట్టి ఊతు హిరణ్యాక్షుడు ఎక్కడో ఉండడు మీలోనే ఉంటాడు హిరణ్యకశిపుడు ఎక్కడో ఉండడు వీళ్ళని నారదులు వచ్చేదో ఒకసారి హిరణ్యకశిడిని కలిసిపోదామని వచ్చాడు కలిసిపోదామని వస్తే హిరణ్యకషపుడు పీకల దాకా తాగేసి మత్తుగా ఉండయా అంటే మాట్లాడుతుంది వీడు హీ ది లీడర్ ఆఫ్ ది సొసైటీ జస్ట్ ప్రొవైడ్ ద లీడర్షిప్ టు ది కంట్రీ వీడు ఇలా తాగుబూతయి కూర్చున్నాడేమిటి అని నారదుడి ముక్కుంటాడు వాడు హిరణ్యకషపుడు బోధప్రధానడు హిరణ్యకషపుడు డబ్బే పావనం అనుకున్నవాడు హిరణ్యాక్షుడు ఇప్పుడు చెప్పండి హిరణ్యాక్షుడు హిరణ్యకషపుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడో పాత లోకంలో ఉంటారా మన మధ్యనే ఉంటారు మనలోనే ఉంటారు ఈ డబ్బు పావనము కాదు అని మీరు తెలుసుకున్నారనుకోండి హిరణ్యాక్ష హిరణ్యక శుడి ఇద్దరూ కూడా జ్ఞానము చేత వధింపబడిన అంతా ఇక్కడే ఉంటుంది ఊతూ ఉత్తరా ఉత్తమ ఉత్తమ పురుషస్వహ ఇప్పుడు పరమాత్మ పరమాత్మ అంటే ఏడో కృష్ణ దేవుడు ఒక ఆయన చెప్పారు దేవుడు అనేవాడు మీకంట బయట ఉండడా మీ లోపలే ఉంచాడు జీవుడు దేవుడు నేను నా దైవము నేను నా దైవము నేను నా దైవము అని మీరు అలాగ భావన ధ్యానము ఆ అసంగత ఈ సంస్కారాల నుంచి అలవరుచుకుంటూ అలవరుచుకుంటూ ఆ శరణాగతి భక్తి చేసినప్పుడు ఆ నేను జారిపోయి దైవం కాబట్టి దైవం ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడ నేనున్నాడో అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ నేను కలిసిపోతే అంటే ఏమైంది నేనే వికసించి వికసించి వికసించి వికసించి దైవం వస్తుంది మీరు గమనించేలో లేదో ఒకడు అన్నాడు నేను నా దేహము అంటే నేను విని ఆశ్చర్యపారు ఒకళ్ళు చెప్పారు ఒకళ్ళు ఇలా చెప్పారు మహాత్ములు ఇలాంటివి చెప్తారు మహాత్ములు పురాణాలు చెప్పేట మీరు అనుకోడు ఒక మహాత్ముడు చెప్పాడు దేవుడు వేరే ఏమి జీవుడే వికసించి దేవుడు అవుతాడు అంది జీవుడే వికసిస్తే దేవుడు అవుతాడు దేవుడు కుదించుకుపోతే జీవుడు అవుతాడు ఇది దేవుడు అంటే ఒకటి చెప్తుంది నేను నేనుతో మొదలు పెట్టండి అహం బ్రహ్మాస్మి కదా నేనుతో మొదలు పెట్టండి ఇది ప్రాక్టికల్ ఫిలాసఫీ నేను నేనంటే ఒకటి ఇదిగో నా కడుపు నా మంచం నా కొంచం నా ఇల్లు నా డబ్బు నేను మీరు ఒంటి ఒంటి గారు ఎవరికి పెట్టడు రెండు పళ్ళు ఉంటే రెండు తనే కూర్చో ఎవరికి పెట్టడు పిల్లికి కూడా బిక్షలు పెట్టదు నేను నా డబ్బు నాడు స్కూల్లో మంది కోసం ఇవన్నీ నేను ఒక ఆయన కూడాయి పెట్టుకున్నాడు కుడాయి అంటే మున్సిపల్ కూడాయి కార్పొటేషన్ లో ఇలాగే ఉంటుంది ప్రిన్సిపల్ కూడా అయిపోతున్నాడు దీనికి మూడు బిందులు నీళ్లు సరికొక మూడు బిందులు పట్టేసుకుని లోపలు పెట్టేసుకున్నాడు ఎవరు అడిగారు ఎవరిని కుళాయిలో నీళ్ళు కొట్టుకుంటాం ఇంకా వస్తున్నాయి కదా మీరు కొట్టుకోవడం అయిపోయింది కదా మేము కొట్టుకుంటామని అడిగింది ఒక అమ్మ ఎక్కడికో దూరం నుంచి మోసుకోవడానికి మీకు దిగుర కుళాయి మంది కోసం పెట్టలేదు నా కోసం పెట్టుకున్నానని చెప్పాడు చేతి నేను వీడు ఈ ఒంచెత్తు మనిషికి వీడు అమ్మాయిని చూశాడు ఆమెను ప్రేమించి ఆమె దగ్గరికి వెళ్ళి నేను సంపన్నుడను డబ్బు వదిలి ఉన్నవాడిని యువ యువకుడను యువనలో కూడా ఉన్నాను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు చెప్తే ఆవిడికి నచ్చదు ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అన్నీ కూడా నేను ఆమె ఆమె నేను నేను ఆమె ఆమె నేను ఇప్పుడు ఇంతకు ముందు కంటే కొంత నయం కదా ఇంతకుముందు రెండు పండ్లు ఉంటే రెండు పళ్ళు తనే తినేసేవాడు ఇప్పుడు ఒక పండు తను తిని కాదు ఒక పండు రెండు చూపించే ఆవిడికి ఆవిడికి నచ్చినప్పుడు ఆవిడికి ఇచ్చి మిగిలిన పొడిపుడు వీడు చూస్తున్నాడు అబ్బా ఎంత వివేకంలో కొట్టాడో చూడు ఎక్స్పాన్షన్ వచ్చింద్రాండ్ నేనున్నది ఎక్స్పాండ్ అయింది కదా వీడు కూడా ఇద్దరు పిల్లలు కుట్టారు ఇప్పుడు నలుగురితోటే నేను ఇంకా ఎక్స్పాండ్ అయింది వీడిని వీడు కులానికి చెందినవాడు ఓ కులం ఏదో నాయురో లేకపోతే మొదలయ్యారరో ఏదో కులానికి చెందినవాడు ఆ కుల సంఘం వాళ్ళు ఒకసారి వీడిని మోసపోయి డబ్బులు కదా వీడిని మోసిపోయి స్టేజ్ మీద కూర్చోబెట్టి మన కుల సంఘానికి నువ్వు జాయింట్ సెక్రటరీ అన్నా అంటే ఆ కులం అనేటువంటి అభిమానంతో తలకపోయి స్టేజ్ మీద కూర్చున్నట్టు వాళ్ళు కొంత ప్రైజ్ అది ఇచ్చేసేపటికి తలకపోయి కొంత డొనేషన్ అది ఇచ్చారు ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆ కుల సంఘంలో పనిచేసి ఆ కుల భావన బాగా వంటబెట్టింది నెక్స్ట్ ఇయర్ కుల సంఘానికి అధ్యక్షుడయ్యాడు ఇప్పుడు వాడి దృష్టి ఎలా ఉంటుందంటే ఆ కులం వాళ్ళందరూ తన స్వరూపమే అన్నట్టుగా ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ అయింది He has become the president of the Phalan Akulam Association. Yes that is fine. So if a bill gets fixed, the marketkee is not settled again. Do you have all this land? If you are, whether someone поживает or anything Coastal chakra if a problem wasannekar, if they are looking for a first place, if they are looking for another another one or if BrahmaVate Private, if they are looking for another one航haus, there are agitations. వాళ్ళ యాడ్యుకేషన్స్ వాళ్ళ ఉద్యోగం కోసం చేసుకోవట్లేదు ఆ కులం వాళ్ళందరి కోసం చేసుకున్నారు ఎక్స్పాన్షన్ అవసరం అయితే జైల్లోకి వచ్చిన తక్కువ కింది వాణిస్తారు ఆమరణం మీద అని ఈ లోపలనే భోజనానికి చేస్తారు అలా అంటారు భారతదేశంలో సత్యం మీద ఆదరణ లేదు సమాజంలో సమాజంలో సత్యం మీద ఆదరణ లేదు అసత్యం మీద ఆధారం వాడు ఏమంటాడంటే వాడు పత్రికాభిలేఖరులతో చెప్తుంటే విని నేను కుర్చీరోజు కింద పడ్డాను తప్పనే అయింది నాకు అదేమిటంటే కాబట్టి నేను నిరాహార దీక్ష చేస్తానంటే రేపు పొద్దున్న నుంచి మొదలు పెడుతున్నాను నిరాహార దీక్ష అని చెప్పాను ఎన్ని రోజులు చేస్తారని మూడు రోజులు చేస్తానని చెప్పాడు మూడు రోజులు చేస్తానని మళ్ళీ గారు నిరాహార దీక్ష అంటే ఎక్కడ సత్యం మీద ఆదరం ఉండదు అంటే అసత్యమే సో మొత్తానికి వీలు ఎక్స్పాండ్ అయ్యాడు కులం మీద ఎక్స్పాండ్ అయ్యాడు ఇంకోహడు ఉన్నాడు వాడు భారతదేశము హీజ్ అేషనలిస్ట్ ఎనీబడి హు ఇస్ ఇండియా ఈజ్ అైల్ అన్ఎక్స్పాండ్ ఇంకోహడున్నాడు వసుధైవ కుటుంబ మహాత్ములు ఎలా ఉంటానంటే వీడు నావాడు వీడు పరాయి వాడు అనే దృష్టి ఉండదు వాళ్ళకి మొత్తం మానవాళి అంతా కూడా నావాళ్లే అన్ఎక్స్పాండ్ అయ్యారు ఇంకొకడున్నాడు సకల ప్రాణిపోటి నా స్వరూపమే నేను ఏదో సకల ప్రాణులు అది ఏ ఇంకొకడు ఉన్నాడు ఆల్ ఎగ్జిస్టెన్స్ మై అనే అహం బ్రహ్మా స్వరూపం వాడు దేవుడు అది దేవుడు ఎక్కడి నుంచొచ్చాడు దేవుడు అహం నుంచొచ్చు వాడు దేవుడు అహం నుండి వచ్చాడు అహంగా ఉన్నప్పుడు కూడా వాడు దేవుడే కానీ ఒదిగిపోయి దేవుడు యొక్క దేవ దైవత్వాన్ని కోల్పోయి ఉన్నాడు వాడు ఎక్స్పాండ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి దేవుడు అయ్యాడు కాబట్టి దేవుడు అనేవాడు మీకంటే బయట ఉండడు మీరే దేవుడుగా మీరే ఎదుగుతారు యు ఎక్స్పాండ్ ఇన్ డివినిటీ అంతే తప్ప దేవుడు మీకంటే బయట ఉండడు వివేకానంద ఒక ప్రశ్న అడిగాడు మరైతే బయటకెచ్చి పూజా తీసేస్తున్నారు కదా అంటే అన్కాన్షియస్లీ అన్వయ్లీ మీ స్వరూపాన్ని మీరు బయట పెట్టి పూజిస్తున్నారు మీరు ఎక్స్పాండ్ అవ్వడం మీకు ఇష్టం లేదు అంత ఎక్స్పాండ్ అవ్వడానికి కంగారు లేదు ఇష్టము లేదు కాబట్టి ఎక్స్పాండెడ్ తత్వాన్ని బయట పెట్టి పూజిస్తున్నారు ఎక్స్పాండ్ అవ్వకుండగా అక్కడ సంకుచితంగా ఉండి దీన్నే గౌణభక్తి అంటారు తను సంకుచితంగా ఉండి దేవుణ్ణి బయట పెట్టి దేవుడు అంటే తల్లి సర్వజ్ఞానము గలవాడు పునాది ఉండే కదా నేను కాదు నేను అల్పజ్ఞానము గలవాడు తను చిన్నదిగా పెట్టుకుని దేవుణ్ణి పెద్దది చేసి ఆ పెద్దదైన దేవుడు తనే అయి ఉండి కూడా తను వెంటనే దేవుడు అవ్వడానికి మనస్సు ఇష్టపడగా అజ్ఞానం యొక్క ప్రభావం చేత దేవుణ్ణి బయటపట్టి పూజ చేసుకున్నాడు అని స్వామి వివేకానందం చెప్పారు వేదాంత క్లాస్ అంటే ఉంటుంది ఇక్కడ ఏదైనా పురాణ కళపూర్తులు అనుకుంటున్నారా ఆయన కాబట్టి పరమాత్మ పరమాత్మ అంటే తెలుసు అండి ఆత్మనహా పరమము పరమాత్మ ఆత్మ యొక్క ఎక్స్పాండెడ్ స్వరూపం ఏది కలదో అదియే పరమాత్మ బిందువే సింధువు బిందువే ఎక్స్పాండ్ అయి సింధు బిందువే సింధు బిందువు వర్షపు బిందువు అదే సింధువైనది సింధువే బిందు బిందువులన్నీ కలిసి నదులయ్యి సముద్రం అయింది సముద్రం నుంచి నీరు ఆవిరి అయి మేఘ రూపంగా వర్షించి బిందువు వచ్చింది బిందువే ఎక్స్పాండ్ అయితే సింధు సింధు కుదించుకుంటే బిందు కాబట్టి ఆత్మన పరమం స్వరూపం పరమాత్మ ఈ పరమ అన్నది పరమమిత్ర పరమ మధుర పరమ మధుర అంటే మధుర అంటే ఏమిటి తీయనేది పరమ మధుర అంటే ఆ తియ్యదననే ఒక అతిశయ స్థితికి చేరినప్పుడు పరమ మధుర అంట మిత్ర అంటే మిత్రుడు పరమమిత్రుడు అంటే ఆ ప్రేమ ఆ మైత్రియే ఒక సర్వాతిశయ స్థితికి చేరుకుంటే దాన్ని పరమమిత్ర అంటారు అలాగే ఆత్మ అంటే తాను తానే ఆ సర్వాత్మ భావానికి చేరుకుంటే పరమాత్మ అవుతాడు అంతేగాని మధురము ఇక్కడ పరమ మధురం తక్కువలోనూ ఉండవు మధురమున్న చూపే పరమ మధురము ఆత్మ ఎందే పరమాత్మ పరమాత్మ అంటే ఏమిటి అంటే చూడండి క్షర అక్షర విలక్షణత్వమే పరమాత్మము ఇప్పుడు ఆత్మ ఉన్నాయి ఈ ఆత్మని మీరు క్షర అక్షరములతో కట్టి పారేశారనుకోండి అది జీవుడు ఈ ఆత్మని క్షర విలక్షణంగా తెలుసుకున్నారనుకోండి అదే పరమాత్మ కాబట్టి పరమాత్మ అనేది ఆత్మ నుండి పరమాత్మ ఆవిర్భవిస్తుంది తప్ప ఆత్మ కానిది పరమాత్మ కాదు ఆత్మ భిన్నము పరమాత్మ కాదు ఆత్మభిన్నము అనాత్మవుతుంది పరమాత్మ ఉంటే భిన్నంగా ఉన్నవాడు అనాత్మ జడమవుతాడు తప్ప దేవుడు ఎలా అవుతాడండి జీవుడి అందే తెలుసుకుంటే జీవుడే దేవుడు వడ్లగిందే బియ్యపు ఉంటుంది అంతేగాని వడ్లగింద ఎక్కడో బియ్య గింగ ఇంకో ఊళ్ళో వైకుంఠంలో ఉండదు కాబట్టి పరమత్వం అంటే ఏమిటి కోశ విలక్షణత్వం లేదంటే క్షర అక్షర విలక్షణత్వం ఆయన కదా క్షరాక్షర ఉపాధి దోష సంస్పృష్టత్వమునకే పరమాత్మము అని చెప్పేది అంచేతనే శ్రీకృష్ణుడే ఉన్నాడు పరమాత్మేది చా దేహేస్మిన్ పురుష పరహ అని ఒకటి కూడా చెప్తూ ఇదే దేహంలో ఉంటాడయ్యా ఎవడు పురుషుడు పురుషుడంటే నేనా ఈ పుట్టాను ఫలానా పుట్టాను డబ్బు డే డెబ్బై ఏళ్ళు వచ్చి ఇదే పురుషుడు అబ్బాయి ఈ పురుషుడు పురుషుడంటే అది రాజబాబు అది క్షరాక్షరములు పరహ పురుషహ క్షరాక్షరములకు అతీతమైనటువంటి ఈ ఆత్మ చైతన్యము గలదు ముందు ఈ అపర రూపమును నెగేట్ చేయాలి దేహము అపర నెగేటివ్ అంతఃకరణము అపర నెగేటివ్ అప్పుడు పరము నిగ్గు తేలుతుంది ఆ పరమే క్షర అక్షర అసంస్పృష్టమైనటువంటి పరమే పరమాత్మ అని చెప్పనే దేహేస్మిన్ పురుషత్పర ఈ దేహం నుండు ఆ పరమాత్మ గాలాడు అద్వైత వేదాంతం యొక్క స్థాయి అది అంతరిక్షం ద్విలోకంలో ఉంటుంది అద్వైత వేదాంతం ద్వైతాలన్నీ కూడా గతుకుల రోడ్డు మీద పంచర్ పడ్డ సైకిళ్లు తొక్కుతున్నట్టుగా ఉంటాయి ద్వైతాలు దీనికి దానికి కోలికెక్కడ గుర్తుంది ద్వైతంలో కోల పక్షం వేస్తే అద్వైత సిద్ధాంతాన్ని టచ్ కూడా అవ్వదు ద్వైతం మీద లేదు ద్వైతం నుంచి పూర్వపక్షం అంటే ఇక్కడ నిలబడి జీలోకం మీదకి రాయి చేస్తుంది టచ్ కూడా అవ్వదు అయినా కూడా మేము ఏం చేస్తాం అంటే కరుణతో పూర్వపక్షాలను సమాధానం చెప్తూ ఉంటాం కరుణతో అంతేగాని అద్వైతానికి ఏదో భంగం వచ్చిందని పూర్వపక్షం చెప్పి సమాధానం చెప్పి నిలబెట్టడం కోసం కాదు ఓ ఎప్పటికైనా తెలుసుకుంటాడేమో కొన్ని వీడు తెలుసుకోకపోయినా న్యూట్రల్ గా ఉన్నవాడు ఎవరన్నా తెలుసుకుంటాడేమో దయతో సమాధానం చెప్పడం తప్ప అద్వైతం యొక్క స్థాయి ఎక్కడా ఈ ద్వైత శిలా ద్వైత థియాలజిస్ట్ యొక్క వేలం దగ్గరికి దీనికి ఎక్కడా కూడా పోలిక అనేది లేదు ఈరోజు కొంచెం ఆవేశంలో ఏదో చెప్తాను ఏమనుకోండి అది పరమాత్మ చిన్నపిల్లవాడు మట్టిలో ఆడుకుంటున్నాడు అప్పుడు తల్లి తీసుకువెళ్ళి వాడిని స్నానం వాడు ఏడుస్తాడు స్నానం చేయాలంటే మనసు ఏడుస్తాడు ఏడుస్తున్నా కూడా వినిపించుకోకుండా జబ్బు పట్టుకుని లోపంగా అక్కడి వాడిని ఎక్కడి మీద నీళ్లు పోస్తుంది ముందు ఓ చెంబుడు నీళ్లు పోసి ఆ చొక్కాను ఆ నెక్కలు ఉప్పు పారేసి వాడు ఒంటికి సబ్బు పెట్టి స్నానం చేస్తుంది అలాగే వీడు సంసారి అజ్ఞానియ్ సుఖిని దుఃఖిని పుట్టాను గిట్టుతాను అని ఏడుస్తూ ఎప్పుడూ ఏడుతాయి సంసారి అనగా ఎవడు నిత్య ఏడుపు ఎండలు కాస్తే ఏడుపు వర్షాలు కురిస్తే ఏడుపు చలి వేస్తే ఏడుపు డబ్బు ఉన్నవాడు ఏడుపు డబ్బులైన వాడు ఏడుపు మధ్యతరగతి వాడు ఏడుపు గవర్ మిడిల్ ఏడుపు అప్పర్ మిడిల్ క్లాస్ ఏడుపు గవర్నమెంట్ ఉద్యోగుడు ఏడుపు ప్రైవేటు ఉద్యోగుడు ఏడుపు ఉద్యోగం లేసేవాడు ఏడుపు సంసార అంటే ఏడుపు అది సంసారం లక్షణం ఏడుస్తూ ఉంటాడు అప్పుడు భగవద్గీత గీతా మాత గీతామాత అంబత్వాసు ధామి అని అన్నారు కదా ఈ గీతామాత ఏం చేస్తుందంటే వీటి దబ్బ పట్టుకుంటాం ఏడుస్తున్నవాడు సంసారంలో వెళ్ళడం ఎందుకు చెప్పండి ఏడుస్తున్న సంసారంలోకి వెళ్ళి సంసారాల బలాత్కారంగా లాగితే కానీ రాడు దెబ్బ పట్టుకుని తీసుకెళ్ళి స్క్రబ్ చేసి చూడరా దేహం నువ్వు కాదురా విమోహం యూఆర్ వెయిటింగ్ ఫర్ డెత్ యూఆర్ నాట్ ది బాడీ You are not the mind then. Be, learn to be a witness to the mind. Manasa is a witness to the mind. Manasa is also a witness to the mind. That's why we don't. We don't have a witness to the mind. So, Malinyan is a witness. What is Malinyan? Mama, Mama, Mama. Mama is a witness to the mind. కామ్యకర్మలన్నిటి ఎందుకు గట్టిగా వినపడతాం మన వాళ్ళు ఈ కర్మ కామ్యకర్మలను ఏ స్థితికి పట్టుకొచ్చారంటే వీళ్ళు మమా అనుకోమంటారు మమా అనుకో అదే నమమా అనుకసారి నేను ఎక్కడైనా మమ అన్నవాడి ఒకసారి నమమా అనవయ్యా నమమా అని చూడు మమైతే ద్యక్ష మృత్యుహో నమమైతే అమృతం మహాభారతం శాంతి పర్వం అన్నది ఆ నమమాని చూడు వాడిని పుట్టుకుని మమ అనేది మీరు స్క్రబ్ చేస్తున్న శృతి మాత గీతామాత స్క్రబ్ చేసి సో విడిచిపెట్టు సో అహంకార మమకారాన్ని విడిచిపెట్టు నిర్మమో నిరహంకార సశాంతి మధి గచ్చతి అది యషా బ్రాహ్మీ స్థితి స్వార్థ ఇప్పుడు బ్రహ్మ ఎక్కడి వచ్చాడు జీవుడి నుంచి బ్రహ్మ జీవుడిని తీసుకుని బ్రష్ పెట్టి మమకారాన్ని ముందు అహంకారాన్ని తర్వాత కడిగి పారేస్తే దేవుడు వస్తుంది కాబట్టి ఆ విధంగా ఉత్తమ పురుష పరమాత్మ కంటిన్యూ పూర్ణమిద